ఓం శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చైవి రచితమైన శ్రీ వేదాంత పంచదశి చిత్ర దీప మునుబడు ఆరవ ప్రకరణంలో నూట ఎనభై ఆరవ శ్లోక వచ్చాం ఇప్పుడు నూట శ్లోకానికి అవతారిక ఇరవై అంకం చూడండి నన్ను ఏకహాయ ఈశ్వర కథం చేతన అచేతన జగత్ ఉపాదానం భవిష్యతి ఇది ఆశంక్య ఉపాధి ప్రాధాన్యన అచేతన ఉపాదానం చిత్ ప్రాధాన్యన చేతనోపాదాన భవిష్యత్ త్యాహ శంకాడు ఏమంటాడంటే స్వామిజీ ఒకే ఒక ఈశ్వరుడు ఇటు ఘటపటాది జడ కారణము మరియు చరాచరాత్మకమైనటువంటి చేతన ప్రాణులకు కారణము అంటే ఎలా సంభవం చెప్పండి ఒకడే ఈశ్వరుడు జడమునకు కారణము చేతనమునకు కారణము ఎట్లా సంభవము ఏదో ఒకదానికి కారణం అంటే పైగా ఈశ్వరుడు జడమా చేతనమా చేతనము కదా మరి చేతనం నుండి చేతనమే ఉత్పన్నం కావాలి లోకంలో అనుభవం ఎట్లా ఉన్నది చేతన పురుషుల నుంచే చేతన సంతాన ఉత్పన్నమవుతుందా లేదా చేతనం నుంచి జడ ఉత్పన్నమవుతుంది ఏమీ లేదు కదా మరి ఈశ్వరుడు చేతనము మరి ఒక్కడు ఒక్కడైనటువంటి ఈశ్వరు నుంచి రెండు విధాల సృష్టి ఎలా ఉత్పన్నమవుతుంది ఒకవేళ ఉత్పన్నమైనా గాని చేతనాలే ఉత్పన్నం కావాలి జడమట్లా ఉత్పన్నమైతే ఇదొక శంక ఒకవేళ చేతనములు ఉత్పన్నమవుతాయి అని ఒప్పుకున్నా కూడా చేతనంలేవి జీవులే కదా ఈ జీవులు అనాది కదా ఉత్పత్తి రహితము కదా మరి ఉత్పత్తి రహితమైన వాటిని ఉత్పన్నం చేస్తాడు అనట వ్యాఘాతం కదా అని ఈ విధంగా అనేక వికల్పాలు వస్తాయి ఇక్కడ దానికి సమాధానం శ్రీ విద్యారాయణ గురుదేవులు చెప్తూ అయ్యా అట్ల ఏ నియమం లేదు చేతనం నుంచి చేతనమే పుడుతుంది జడం నుంచి జడమే పుడుతుంది అని ఇట్లా నియమం ఉన్నదా జడమైనటువంటి పేడ నుంచి పురుగులు తేళ్లు మొగర పురతయ్యా ఆ జడమే కదా పేడ దాని నుంచి అనేక పురుగులు మరి తేళ్ళు వగేర పురతయ్యలేదా ఇది వ్యవసాయదారులకు అనుభవం ఉన్నది ఆ పెంట కుప్పలను వాటిని పొలాల్లోకి చేర్చేటప్పుడు అనేకమైనటువంటి తేళ్లు వెలువడతాయి ఇది అనుభవం లోకంలో మరి జడమ నుంచి చేతనం పుట్టిందా లేదా మరి చేతనమైనటువంటి నుంచి నఖ మరియు కేశములు ఉత్పన్నం అవుతున్నాయా లేదా మనకు నఖములు గోర్రులు ఇవి జడములా చేతనములా చేతనం అయితే వాటిని కత్తిరించినప్పుడు ఆయాసమ్మ కావాలి కదా అవుతుందా అయితే లేదా ఇట్ల ఏం నియమం లేదు జడం నుంచి జడమే పుడుతుంది చేతనం నుంచి చేతనమే పుడుతుంది నియమం లేదు మరి ఒకే ఈశ్వరుడు జడ చేతనములను అన్నిటినీ చేస్తాడా అని శంక కూడా చేయడానికి రాదు ఎందుకు సంభవం లేదు స్వప్నంలో నువ్వు జడ చేతనం సృష్టిని ఉత్పన్నం చేస్తున్నావా లేదా నువ్వు స్వయంగా నివేదిసుకో ఉదాహరణ అన్యత్ర ఎందుకు నువ్వే ఉన్నావు కదా స్వయంగా ఉదాహరణ స్వప్నంలో నువ్వు జడచేతనాత్మక సృష్టిని ఉత్పన్నం చేస్తున్నావా లేదా చూస్తున్నావు స్వప్న ప్రపంచాన్ని ఉత్పన్నం చేసేటువంటి ఆ కర్తలు స్రష్టలు ఎంతమంది నువ్వు ఒక్కడవే కదా మరి నీ ఒక్కడి నుండే సంపూర్ణ జగత్ ఉత్పన్నం అవుతుందా లేదా అందుకని ఏ విధంగా శంకజయ తగదు మరే మనగా ఈశ్వరుడు అన్నప్పుడు మాయ అనేది ఉపాధి గలవాడికే ఈశ్వరుడు అన్నాం కదా మరి మాయ ఆ మాయ ఉపాధి భాగము ఏదైతే ఉన్నదో అది జడం ఉన్నది మరియు చేతన భాగము ఉన్నది చిత్ ప్రాధాన్యం చేత చేతన జీవులకు ఉపాధానమైనాడు మరియు జాడ్యాంశం చేత జడ భాగం చేత జడమైనటువంటి సృష్టికి హేతు అయినాడు ఇందులో అతిశయుక్తి అని శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు నూట శ్లోకం చూడండి అచే తన జాడ్యాంశ్వర చి జీవాడ్యాంశేన ఈశ్వర అచేతనా హేతు సార్ జడాంశం చేత ఉపాధి భాగం ఏదైతే మాయా భాగం ఉండదో ఆ జాడ్యాంశం చేత అచేతనమైనటువంటి ప్రాణులకు అచేతనమైనటువంటి గడపటాది ఆకాశాది భూతాలకు కారణమైనడు ఇక చిదాభాస అంశిత్ ప్రాధాన్యం చేత చిలకు కారణమైనాడు అని సమాధానం చెప్తున్నాడు ఇరవై తొమ్మిదవ అంకం చూడండి నన్ను మాయా విన ఈశ్వరస్య జగత్ కారణత్వ ప్రతిపాదనం అనుపన్నం సురీశ్వరాచార్య పరమాత్మనభిధానాత్ ఇది శంకతే ద్వాభ్యాం తమ ప్రధాన ఇది శంకాకారుడు మాయా ఉపాధి కలిగినటువంటి ఈశ్వరుని జగత్ కారణం చెప్పుట కుదరదు ఎందుకనంటే వేదాంత సంప్రదాయంలోనే సురేశ్వరాచారు మహాత్ములు ఆయనే పరమాత్మకే జగత్ కారణముగా చెప్పినాడు ఈశ్వరునికి చెప్పలేదు అందుకని ఈశ్వరుడు జగత్కారమనుట కు కుదరదు సంభవించదు అని రెండు శ్లోకాల ద్వారా శంక చేస్తున్నాడు నూట ఎనభై తమ ప్రధాన క్షేత్ర పరమాత్మక్త నీశ్వరేత్రును బృహదరణ్యక వార్తికము ఒకటి డ్యాష్ నాలుగు డ్యాష్ మూడు వందల నలభై రెండు వార్తికారులైనటువంటి శ్రీ సురేశ్వరాచారు పరమాత్మకే శుద్ధ చైతన్యములకే జగత్ కారణత్వం చెప్పారు ఈశ్వరునికి చెప్పలేదు ఏమని చెప్పాడు తమ ప్రధాన క్షేత్రనాం చిధాన చిదాత్మనాం అన్నాడు పరమాత్మ భావన జ్ఞాన కర్మ అనేటువంటి నిమిత్తములను తీసుకొని తమ ప్రధానమైనటువంటి క్షేత్రములకు అంటే శరీరాలకు శరీరాల రూపములు అయినాడు కారణమైనాడు అని చెప్పవచ్చు ఇక చిత్ ప్రధానముగా చిదాభాస రూప జీవులకు కారణమైనాడు ఎవరు శుద్ధ చైతన్యం పరమాత్మయే అని నూట ఎనభై ఎనిమిదవ శ్లోకానికి అర్థం దానికి ముప్పై ఒకటవ చూడండి తమ అనగా తమో ప్రధాన మాయోపాధిక తమోగుణము ప్రధానముగా కలిగినటువంటి మాయా అనేటువంటి ఉపాధి అలవాడయి క్షేత్రానం అంటే శరీరాదీనాం శరీరాదులకు కారణమైనాడు సరే మాయా రూప ఉపాధిని తీసుకొని ఉపాధానం అయినాడు కాని నిమిత్తం ఏమిటి అనంటే భావన అంటే భావన రూప సంస్కారం జ్ఞానము జ్ఞానం అనంటే దేవత ధ్యానాది అన్నాడు కర్మ అంటే పుణ్యాపుణ్య లక్షణం పుణ్యము పాపము అనేటువంటి కర్మడు వీటిని నిమిత్తంగా తీసుకున్నాడు ఎందుకంటే సృష్టి రచన చేయాలంటే తాను స్వతంత్రంగా చేయలేదు కదా స్వతంత్రంగా చేస్తాడంటే అనేక దోషాలు వస్తాయని చెప్పుకున్నాం కదా నిన్న వైషమ్యం ఎరుగురినే దోషాలు వస్తాయి మరి తీసుకోవాలి ఏమిటి నిమిత్తం అంటే జీవుల యొక్క భావన రూప సంస్కారము సంస్కారం మూడు విధాలుగా ఉంటుంది అని కదా పూర్వము వేగ రూప సంస్కారము భావన రూప సంస్కారము స్థితి స్థాపక సంస్కారం అందులో భావన రూప సంస్కారం అంతఃకరణంలో ఉంటుంది అంతఃకరంలో ఉన్నటువంటి సంస్కారాల అన్నింటినీ తీసుకుని జీవులు ప్రళయంలో ఈశ్వరునియందు లయించి ఉంటారు అయితే ఆ సకల జీవుల యొక్క కర్మలు ఫలోన్ముఖమైనప్పుడు వారి వారి సంస్కారాలను వారి యొక్క దేవతాది జ్ఞానము ఉపాసనలు ఏవైతే ఉన్నాయో వాడు చేసినటువంటి ఆ సంస్కారాలన్నీ కూడా అంతఃకరణలో ఉంటాయి అవి మళ్ళీ ఫలోన్ముఖమైనప్పుడు ప్రారంభానుసారంగా సమిష్టి జీవుల యొక్క కర్మ ఫలోముఖమైనప్పుడు సృష్టిని రచన చేస్తాడు తైహి నిమిత్త భూతైహి ఇత్యథ ఈ భావన జ్ఞానము కర్మ అనేటువంటి నిమిత్తాలను తీసుకొని తమ ప్రధాన ప్రకృతి ఉపాధి కలిగిన వాడయి సకల జడమైనటువంటి సృష్టికి కారణమైనాడు ఇక చిదాభాస అంశ అతడు చేతన ప్రాణులకు కారణమైనాడు ఈ విషయంలో శ్రీ అచ్యుతరాయ మూడగ్ వారు పూర్ణానందేందు కౌమిది అనేటువంటి టీకా రాసుతో ఆయన ఒక దృష్టాంతం ఇచ్చాడు యథా సూర్య స్వ కిరణాంశన మృగజల ఆవిర్భావ హేతు ఈ విధంగా సూర్యుడు తన యొక్క కిరణాలను ఉషిర భూమి అందు ప్రసరించి అక్కడ మురుగజలము కనుపడుటకు హేతు అయినాడు ఇక స్వనిష్ట కల్పిత తది హేతుత్వ రూప బింబత్వాంశేన తాకచక్య రూప ప్రతిబింబానాం అపి ఆవిర్భావ హేతు ఇప్పుడు బింబత్వ ప్రతిబింబాలను చాకచిక స్వభావం కలిగినటువంటి తన యొక్క ప్రతిబింబాన్ని ఆ మృగజలములో చూపెట్టుటకు హేతు అయినాడు ఆ మృగజలములో కూడా ప్రతిబింబం పడుతుంది ఈ విధంగా ఒక థార్ రోడ్ మీద డాంబర్ రోడ్ మీద మిట్ట వేసవి కాలంలో మనం ఒక ఆంగ్లో చూసినట్లయితే ఆ రోడ్డు మీద కూడా నీళ్లు కనపడతాయి ఆ విధంగా మాకు అనుభవం అయింది భ్రమైంది మాకు రోడ్డు మీద ఒక నది ప్రవహిస్తున్నట్టుగా భ్రమైంది మాకు పైగా ఇటు నుండి అటు నుండి వచ్చిపోయేటువంటి వాహనాల యొక్క ప్రతిబింబం కూడా అందులో పడుతుంది కూర్చుండి చూస్తే కనపడుతున్నాయి నిలబడి చూస్తే కనపడతాడు నీళ్ళు ఇప్పుడు అంత అంతల యాంగిల్ మారింది మరినంతలో నీళ్లు కనపడలే అంటే ఒక యాంగిల్ లో కనపడుతున్నాయి అట్లా ఇప్పుడు ఆ ప్రతిబింబాలు పడడానికి కారణం కూడా సూర్యుడే అయిడు కనపడడానికి కూడా సూర్యుడే అట్లా ఈ ఉపాధులను శరీరాన్ని ఉత్పన్నం చేయుటకు ఈశ్వరుడే కారణమైనడు జాగ్యాంశం చేత మరియు ఈ శరీరాల్లో ప్రతిబింబ రూప జీవులను ఉత్పన్నం చేయడానికి కూడా ఈశ్వరుడే చిత్ చేత కారణమైనాడు చైతన్య ప్రాధాన్యం చేత కారణమైనాడు అని ఈ విధంగా దృష్టాంతం ఇవ్వబడింది నూట శ్లోకానికి అర్థము ఇది వార్త కారేణ జడచేతన హేతుత పరమాత్మన ఏ ఈ విధంగా వార్త కారులైనటువంటి శ్రీ సూరేశ్వరాచారుల చేత జడచేతనములకు కూడా పరమాత్మే అంటే శుద్ధ చైతన్యమే కారణము అని చెప్పబడింది ఈశ్వరస్య ఈశ్వరుడు కాదు జగత్ అని ఈ విధంగా సూర్యేశ్వరాచారులు చెప్పారు అని పూర్వపక్షి ఇక్కడ ఉల్లేఖనం చేశాడు ఇదానీ పరిహర్తు కామ ప్రతివాదినం అభిముఖీకరవతి ఈ విధంగా శంకాకారుడు శంక చేస్తే అతనికి సమాధానం చెప్పడానికి ప్రతివాదని అభిముఖం చేసుకొని సమాధానం చెప్పటకు ఇతి చే అన్నాడు ఈ విధంగా శంక చేస్తున్నావా నాయన ఇటు విను కదా మనం మాట్లాడుతూ మాట్లాడుతూ అంటామా లేదా ఒక్కోసారి ఏమయ్యా వింటున్నావా అంటాం మనం లేకపోతే అతని పేరుతో సంబోధిస్తాం హా రమయ్యా అని అంటాం ఆ అంటాడు అంటే మనకు అభిముఖమవుతాడు అంటే మనం చెప్పిన దాన్ని చక్కగా వినగలుగుతాడు అట్లా విద్యారాంగస్వామి కూడా పూర్వపక్షనే అభిముఖం చేసుకోవడానికి ఇది చే అని ఈ విధంగా శంకను చేస్తున్నావు కదా విను నాయన దానికి సమాధానం చెప్తున్నాను అంటాడు ముప్పై ఐదవ అంకం త్వం పదార్థ ఇవ తదార్థే అపి అధిష్టాన ఆరోపయోహ అన్యోన్యాధ్యాసస్య వివక్షతత్వాత మా ఏమి పరిహరతి త్వం పదార్థ విషయంలో కూటస్థ జీవులకు ఏ విధంగా తాదాత్మ అధ్యాస అయిందో అన్యోన్య అధ్యాస అయిందో అదేవిధంగా శుద్ధ చైతన్యానికి మరియు ఈశ్వరునికి కూడా తాదాత్మ అధ్యాస అయింది ఏ విధంగా అన్యోన్య అధ్యాస అయిందో తత్పదార్థంలో కూడా అన్యోన్య అధ్యాస అయింది తత్పదార్థానికి వాచ్యార్థం ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే కేవలం మాయా కాదు కేవల చైతన్యం కాదు మాయా విశిష్ట చైతన్యం అంటే మాయను అభిమానించాడా లేదా మాయను అభిమానించి మాయా ఉపాధి గలవాడయి తాదాత్మ్యూ మాయతో ఆ మాయను అభిమానించినాడు అధ్యాస లేదా అంటే ఏ విధంగా జీవుడు ఈ దేహాదులనే నేను అనుకుంటున్నాడు కూటస్థుడై ఉండి అసంగుడై ఉండి స్వయం ప్రకాశ ఉండి ఈ దేహాదులనే నేను అనుకున్నాడా లేదా తాదాత్మ్య అధ్యాస లేదా దేహాదులను తనయందు తన యందు దేహాదులను అన్యోన్య లేదా అన్యోన్యాత్మకత అన్యోన్యస్ అన్యోన్య ధర్మాచ అధ్యక్ష అహమిదం మమేధ మిత లోక వ్యవహార అనంటూ అధ్యసభాస్ లో కూడా శంకరుల వారు అన్యోన్య చెప్పారా లేదా కావున ఏ విధంగా తోమ విషయంలో అన్యోన్య అధ్యాస అయిందో అట్లా తత్పదార్థంలో కూడా అన్యోన్య అధ్యాస అయింది అని చెప్పుటకయి అక్కడ పరమాత్మ జగత్ కారణం అని చెప్పారు అయినా గాని ఒకసారి ఆ శ్లోకం దిక్కు కొద్దిగా లక్షయ్య నాయన అంటాడు చూడు ఒకసారి చూడు తమప్రధాన ప్రధాన క్షేత్ర చిదాత్మనాం అన్నాడు చూసావా అక్కడ కేవలం శుద్ధ చైతన్యం జగత్కారణమైంది అని చెప్పిండ అక్కడ సూర్యేశ్వరాచారు కూడా ఆ ముప్పై అంకంలో ఒకసారి చూడండి తమ ప్రధాన అంటే తమోగుణ ప్రధాన మాయ ఉపాధి అన్నాడు మరి ఇక్కడ తమ మాయ ఉపాధి కలిగిన వాడయి ఈ క్షేత్రాలను అంటే జడమైన శరీరాధులను ఉత్పన్నం చేశాడు అని చెప్పినాడు మరి ఇక్కడ శుద్ధచేతన మేడ అయిందని చెప్పింది జత్కారణము శుద్ధచేతనం చెప్పినట్లు అయిందా తమ ప్రధాన మాయను ఉపాధిగా తీసుకునే కదా ఆయన చెప్పినాడు మరి శుద్ధచేతన్ మేడ చెప్పాడు సూర్య చెప్పలేదు తమ ప్రధాన మాయా ఉపాధి అన్నప్పుడు విశిష్టుడండు కదా శుద్ధ మేడే మాయా కలిగిన వాడు మాయా విశిష్ఠుడేవరు ఈశ్వరుడే మరి ఈశ్వరుడే జగత్ చెప్తూనే ఉన్నాము నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నావు శుద్ధచేతనం చెప్పేశ్వరాచారు అని తప్పుగా అర్థం చేసుకున్నావు ఆ సూర్యేశ్వరాచారులే మరొక చోట వార్తకంలోనే చెప్పినాడు బ్రహ్మ జ్ఞాన జగన్మ బ్రహ్మను కారణత్వత అధిష్టానత్వ కారణం బ్రహ్మ బ్రహ్మము జగత్ కానే కాదు అని ఖచ్చితంగా నృత్య ఒక్క నుంచి చెప్పినాడు బ్రహ్మణ అకారణత్వత బ్రహ్మము దీనికి కారణం కాదు బ్రహ్మ దేని యొక్క కార్యము కాదు నతశ కార్యం కరణం విద్యతే అనంటూ శ్వేతశ్వేత చెప్తుంది అపూర్వం అనపరం అనంటూ ఐతరి ఉపనిషత్తు చెప్తుంది అపూర్వం అంటే దానికి కారణం లేదు అనపరము దాని కార్యం లేదు అది దీనికి కారణం కాదు దేని యొక్క కార్యం కూడా కాదు ఎందుకు అది నిరవయం ఉన్నది అసంగం ఉన్నది అద్వితీయం ఉన్నది అటువంటిది కారణం ఎట్లయితేది అకారణత్వత మరి కారణం అనే శృతులు స్మృతులు చెప్తున్నాయి కదా స్వామీజీ ఎతో వాయుమాని భూతాని జాయంతే అనంటూ తస్మాత్ వాయ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అనంటూ శృతులు చెప్తూ ఉన్నాయి ఏత్యోని భూతాని మత్సా నీత్యుపధారయ అహం కృష్ణ జగత ప్రభు ప్రళయ అనంటూ స్మృతులు భగవద్గీత చెప్తుంది మరి జగత్ కారణత్వం బ్రహ్మకు చెప్పబడింది కదా అనంటే ్రహ్మ జ్ఞాన జగ్జన్మ బ్రహ్మం యొక్క అజ్ఞానం వల్ల బ్రహ్మ నందు జగత్ కారణత్వం ఆరోపించబడింది అది కూడా ఎట్లా ఈ ఆరోపితమైనటువంటి కల్పితమైనటువంటి ఈ దేహాదిక ప్రపంచం ఏదైతే ఉండదో ఇది మిథ్యా కాబట్టి ఏది మిథ్యా ఏది కల్పితం దానికి ఒకటి అధిష్టానం ఉండాలి కదా నిరధిష్టాన విభ్రాంతి కోప్య సిద్ధిత అనంటూ ఇదో పూర్వమే చెప్పాడు కదా విద్యారాయణ గురుదేవుడు అధిష్టానం ఉండాలి సర్పం ప్రతీతి కావాలంటే తాడు ఉండాలి రజతం ప్రతితి కావాలంటే శుక్తి ఉండాలి మృగజలం ప్రతితి కావాలంటే మరు భూమి ఉండాలి స్వప్న ప్రపంచం కనపడాలంటే సాక్షి ఉండాలి ఎక్కడెక్కడ బ్రహ్మ చెప్తాము అక్కడక్కడ అధిష్టానం ఉండి తీరాలి మరి ఈ జగత్తు కూడా కల్పితము కల్పితం ఎందుకంటావు ఇది ఒకప్పుడు కనపడుతుంది ఒకప్పుడు లేకుండా పోతుంది అజ్ఞాన కాలంలో కనపడుతుంది అజ్ఞాన నివృత్తి అయితే జగత్ లేదు బ్రహ్మ జ్ఞానాత్ జగజన్మ బ్రహ్మం యొక్క అజ్ఞానం వల్ల జగత్తు యొక్క జన్మ స్థితి లయమని చెప్తున్నాము బ్రహ్మ జ్ఞానం అయితే ఎక్కడిది నా నిరోధో నచ్చోత్పత్తి నవద్ధో నచ్చ సాధక నా ము నవై ముక్త ఇత పరమార్థత మోమే నయి అవురమే నాయందు లేదు జగత్తు మరెక్కడ కూడా లేదు అత్యంత అభావం ఉన్నది ఈ బంధ మోక్షాలు కుకల్పన ఉన్నది జగత్త లేదు బంధమే లేదు మోక్షమే లేదు గురువు లేడు శిశువు లేడు ఉత్పత్తి లేదు స్థితి లేదు ప్రళయం లేదు ఇది అసలు సిద్ధాంతం అయితే బ్రహ్మం యొక్క అజ్ఞానం వల్ల ఈ కల్పితమైన జగత్తు కనపడుతుంది కాబట్టి మరి జగత్తు కల్పితం ఉన్నప్పుడు దానికి అధిష్టానం ఒప్పుకోవాలి కదా అని అధిష్టానాన్ని బ్రహ్మముగా చెప్పి ఎందుకంటే బ్రహ్మంందే కదా కనపడేది ఎక్కడ కనపడుతుంది ఈ జగత్ అంతా కదా కనపడేది చేతనం కదా మరి చేతనం ఎవరు నువ్వే కదా నువ్వెవరు బ్రహ్మమే కదా అందుకని అధిష్టానము ఉన్నందువల్ల బ్రహ్మము నాకు జగత్ కారణము అని ఎందుకు అధిష్టానం లేకుండా కల్పిత వస్తువు కనపడడానికి అవకాశం లేదు అంటే అధిష్టానం ఉంటేనే కల్పిత వస్తువు కనపడుతుంది అంటే అధిష్టానము కల్పిత వస్తువుకు కారణమైంది అని చెప్పినాము అంత మాత్రం చేత బ్రహ్మము జగత్ కారణం అని కుదరదు అధిష్టానత్వం మాత్రం చేత బ్రహ్మ కారణముచ్చతే బ్రహ్మము కారణము జగత్తుకు అని చెప్పినామంతే అస ద్వైతేంద్ర జాల యదుపాధాన కారణం అజ్ఞానం తదుపాశ్రీత్య ్రహ్మ కారణముచ్చతే అస ద్వైతేంద్రజాలస్య ఏ ఐంద్రజాలికం వలే ఈ ద్వైత ప్రపంచం ఏదైతే కనపడుతుందో గరిడి వాడ చేసేటువంటి ఐంద్రజాలిక వస్తువుల వలె ఈ జగత్తు కూడా ఐంద్రజాలికమే ఉన్నది మాయ కార్యం ఉన్నది ఈ ఐంద్రజాలికమైనటువంటి ద్వైత ప్రపంచం ఏదైతే ఉందో దీనికి ఉపాధాన కారణం ఏది అజ్ఞానం ఆ అజ్ఞానాన్ని ఆశ్రయించి అజ్ఞానాన్ని అభిమానించి బ్రహ్మము జగత్ కారణము మాయా విశిష్ట ఈశ్వరుడు జగత్ శుద్ధ చైతన్యం నందు లేదు అని సురేశ్వరాచారుడు నొక్కి వక్కా నుంచి శుద్ధ చైతన్యం నందు లేదు అని స్పష్టంగా చెప్పినాడు అలాంటి సురేశ్వరాచారు మీరు జగత్ కారణము శుద్ధ బ్రహ్మ అని చెప్పాడు అని ఆరోపిస్తున్నారు ఇది యుక్తం కాదు ఇది కేవలం నీకు భ్రాంతి అయింది అందువల్ల శుద్ధ చైతన్యం జగత్ కాదు మరే మనగా చైతన్యమే అయితే శుద్ధ చైతన్యం నందు మాయా ఆరోపింపబడి ఆ మాయ చేత తదాత్మ ఆ ధ్యాస ఆ ఈశ్వరుడే తత్పదానికి వాచ్ఛార్థము అని విధంగా యోజన చేసి బోధించడానికి ఆ విధంగా చెప్పాడు అని వ్యవస్థ చేస్తూ అన్యోన్యాధ్యాసమత్రాపి జీవకూటస్థయోరివ ఈశ్వర బ్రహ్మను సిద్ధం కృత్వా సురేశ్వర జీవ కూటస్థయోహో ఇవ చిభాసుడైనటువంటి జీవునికి కూటస్థునికి ఏ విధంగా అన్యోన్య అధ్యాస అయిందో తాదాత్మ్య అధ్యాస అయిందో అదే విధంగా ఈశ్వరునికి మరియు శుద్ధ కూడా అన్యోన్య అధ్యాస అని ఈ విధంగా సిద్ధం కృత్వ సిద్ధించింది అని చూపెట్టి సురేశ్వరులు తత్పదానికి వాచార్థాన్ని సిద్ధి చేశాడు పెద్ద చైతన్యము మాయను అభిమానించి ఈశ్వరుడైనాడు ఆ ఈశ్వరుడే జగత్ కారణం అని చెప్పాడు కానీ సాక్షాత్గా శుద్ధ చైతన్యం అని చెప్పలేదు సరే ముప్పై ఏడవ అంకం చూడండి నన్ను సురేశ్వరాచార్య ఈశ్వర బ్రహ్మణో అన్యోన్యాధ్యాస సిద్ధవత్ వ్యవహృత ఇది ఉత అవగమ్యత్యాశంఖ్య శ్రుత్యర్థ పర్యాలోచన వసాద్ దర్శయ శృతి అర్థత పఠతి శృత్యర్థ పర్యాలోచన వసాద్వరాచార్యులు బ్రహ్మమునకు ఈశ్వరునికి అన్యోన్యధ్యాస అయింది అని చెప్తున్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని మీరు చెప్తున్నారు కానీ దానికి ఏమైనా ప్రమాణం ఉందా ఏం ఆధారం ఉన్నది అనంటే శృతి యొక్క అర్థాన్ని పర్యాలోచన చేయడం వల్ల ఈ భావము నిష్పన్నమవుతుంది అని విద్యారణ్య గురుదేవులు పూర్వపక్షికి సమాధానం చెప్తూ శ్లోకాన్ని ప్రవర్తన చేస్తున్నాడు నూట సత్యం జ్ఞానం అనంతం ్రహ్మ తస్మాత్ సముత్ వాయు అగ్ని జలోర్ వియోషత్ ఇది శ్రుతి తియ శృతిలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంటూ బ్రహ్మం యొక్క స్వరూప లక్షణం చెప్పి ఆ బ్రహ్మం నుండే తస్మాత్ వాయు తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అనంటూ ఆకాశాది ప్రపంచం యొక్క సృష్టి చెప్పడం జరిగింది ఈ ఆకాశాది ప్రపంచం ఉత్పన్నమైన ఆకాశము వాయువు తేజము జ్వ పృథివీ ఔషధులు అన్నము ఇవన్నీ ఉత్పన్నమైన అని చెప్పి ఉన్నాడు మరి శుద్ధ బ్రహ్మ ఏ వ్యవహారం లేదు నిరుపాధిక చైతన్యమే వ్యవహారం ఓవే మరి ఏ విధంగా ఉత్పన్నమైన అంటే మాయను తప్పకుండా అక్కడ స్వీకరించాలి మాయను స్వీకరించకుండా జగదు శుద్ధ చైతన్యం కావడానికి వీల్లేదు కేవలం బ్రహ్మచారి ఉన్నాడు అనుకో అతనికి తండ్రి అని అనగలమా ఎప్పుడైతాడు తండ్రి అంటే పానీయగ్రహణం చేసినప్పుడే కదా తండ్రి అవుతాడు పని గ్రహణం చేయకుండానే తండ్రి అవుతాడా కాలేడు కదా లోకంలో కూడా అనుభవం లేదు అట్లా మరి శుద్ధ చైతన్యమే జగత్ కారణం అయింది అని అంటే ఎట్లయింది మాయాను స్వీకరించే ఈశ్వరుడు జగత్ కారణం అయినాడు శుద్ధ చైతన్యం కాదు కాబట్టి ఆ శృతి పర్యాలోచన ద్వారానే మనకు తెలుస్తుంది సురేశ్వరాచారుడు శుద్ధ బ్రహ్మను జగత్ కారణంగా చెప్పలేదు మరి ఏ విధంగా చెప్పాడు అంటే అన్యోన్యాధ్యాస అన్ని అధ్యాస అయింది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పినటువంటి శుద్ధ బ్రహ్మం నాకు మాయా ఉపాధిని స్వీకరించడం ద్వారా అప్పుడు మాయా ఉపాధి కూడా ఈశ్వరునికి శుద్ధ చైతన్యానికి తాజాత్మ్య అధ్యాస అయింది విశిష్టుడైనాడు ఆ విశిష్ట బ్రహ్మం నుంచి ఆకాశాదులు ఉత్పన్నమైనాయి ఈ శృతి యొక్క చేత పర్యాలోచన అంటే పరి ఆలోచన పరి పరి అంటే పరితహ అంటే అన్ని దిక్కుల నుంచి విచారం చేయాలి ఏకాక్షి ఆ కాకి దృష్టి అంటారు కదా కాకి ఒకటే దృష్టి ఉంటది ఒకవైపే దృష్టి ఉంటుంది రెండు కండ్లతో చూడదు అది చూస్తుంది రెండు కండ్లతోనే కానీ రెండు కండ్లతో ఒక్కసారి చూడదు ఏక రెండు కండ్లతో చూడదు అది కుడివైపు చూసింది అనుకోండి కుడి కన్నుతోనే చూస్తుంది ఎడమ కన్ను అక్కడ పనిచేయదు ఎడమవైపు చూసినప్పుడు ఎడమ కన్నుతో చూస్తుంది కుడి కన్ను అక్కడ పనిచేయదు ఎందుకంటే వాటి యొక్క ఫార్మేషన్ అంటే ఆ కండ్ల యొక్క అమెరికా ఎట్లా ఉండదు అంటే మనలాగా రెండు కన్నుల యొక్క దృష్టి ముందుకు పోయేట్లాగా లేదు దాని కన్నులు ఎట్లా ఉంటాయంటే ఈ కన్ను ఇటే చూసేట్లాగా ఉంటది ఆ కన్ను అటే చూసేట్లాగా ఉంటది అంతే ఏకాక్షి అంటారు దానికి అంటే ఒకటే కన్ను ఉంటదని తాత్పర్యం కాదు రెండు కళ్ళు ఉంటాయి కానీ దృష్టి మాత్రం ఒకే కన్ను ద్వారా చూస్తుంది ఇటు చూస్తే తల ఇటు చూస్తుంది అటు చూస్తే తల అటు చూస్తుంది అట్లా పూర్వపక్షులు కూడా ఎలా ఉంటాడు అంటే ఒకవైపు నుంచే విచారం చేస్తాడు పరితహా ఆలోచన చేయడు పరిపూర్ణంగా పూర్వపర విచారణ చేయడు కానీ పర్యాలోచన చేసినట్లయితే బ్రహ్మమునకు ఈశ్వరునికి తాదాత్మ్య అధ్యాస అయింది అన్న అధ్యాస అయింది అని మనకు తెలుస్తుంది ఎందుకంటే శుద్ధ బ్రహ్మం నుండి జగత్ కారణత్వం సంభవించదు ఆకాశం పంచభూతాలు ఉత్పన్నమైన పంచభూతాల ఔషధులు అన్నము జీవులు ఉత్పన్నమైనట్టుగా చెప్తూ శాస్త్రము అంటే ఎలా సంభవిస్తుంది మాయాను స్వీకరించి మాయా విశిష్టుడు అయినప్పుడే జగత్ కారణత్వం శృతి యొక్క పర్యాలోచన చేత సూరేశ్వరాచారుల వారి యొక్క అభిప్రాయం స్పష్టంవుతుంది అనంటూ నూట తొంభై ఒకటో శ్లోకం ద్వారా చెప్తున్నాడు ఇప్పుడు ముప్పై అంకం చూడండి భగవద్వేష శృతి అనయా కథం అన్యోన్యాధ్యాస అవగతి ఇది అతహ ఆహ సరే శృతి ప్రమాణం ఇచ్చినారు కానీ అంత మాత్రం చేత అన్యోన్యాధ్యాస అయిందని తెలిసిందే నీకు అని అంటే ఆ పాత శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఆ పాత దృష్టి తస్తత్ర బ్రహ్మ నో భాతి హేతుత హేతో సత్యత తస్మాత్ అన్యోన్య అధ్యాస ఇష్యతే పూర్వపక్ష యొక్క అభిప్రాయం ఏమిటి అని అంటే శుద్ధ బ్రహ్మమే జగత్ విశిష్ట బ్రహ్మం కాదు అని అంటాడు విశిష్ట బ్రహ్మము కాదు శుద్ధ బ్రహ్మమే జగత్ కారణము తెలుసుకున్నావో ఇది నీ యొక్క ఆపాత దృష్టి అన్నాడు సమ్యక్ దృష్టి కాదు ఇది ఆపాత దృష్టి అంటే ఏమిటి శ్రీ అచ్యుతరాయ మూడకు వారు చెప్తున్నారు ఈ శ్లోకం పైన ఆపాత దృష్టి అంటే ఆ శ్లోకానికి వ్యాఖ్యానం కూడా చేస్తూ ఏమంటాడంటే పాతం అంటే అజ్ఞాన ధ్వంసం పాతం అంటే పడుట అంటే నష్టం అవట ధ్వంసం అవట దీని యొక్క ధ్వంసము అజ్ఞాన ధ్వంసం పాతం అంటే అజ్ఞానం యొక్క ఆ పాతం అనే శబ్దానికి ముందు ఒక ఉపసర్గ పెట్టాడు ఆ అని ఆ పాత అన్నాడు ఆ అనేది ఆంగ్ పరపర అపసం నిర్ దుర్ వి ని అధి అని ఇరవై రెండు ఉపసర్గాలు ఉన్నాయి కదా అందులో ఆంగ్ అనేది ఒక ఉపసర్గ ఈ ఆంగ్ అనేటువంటి ఉపసర్గ ఏ సందర్భంలో ఏ విధంగా అర్థం ఇస్తుంది అనే దానికి కూడా వ్యాకరణంలో ఒక శ్లోకం చెప్పినారు ఈ క్రియ యోగే మర్యాదభివీద ఈత మాతం గీతం జ్ఞేయా వాక్య స్మరణ యోర గీత క్రియా యోగం నందు ఆ గమనం అంటారు గమ ధాతువు ఉన్నది ఆ ధాతువు చేత ఆ ఉపసర్గ జోడించబడింది ఆ అయింది అట్లే ఈషద అర్థం అంటే స్వల్పమైనటువంటి అర్థం నందు మర్యాద అభివిధి అంటే ఆ మర్యాదను చెప్పినటువంటి దాన్ని కూడా గ్రహించడం ఏ విధంగా ఆంబుదేహ అశ్వరాజ్యం అని అలా మర్యాద అయింది ఈ చక్రవర్తి రాజ్యం ఎంత వరకు అని అంటే సముద్ర పర్యంతము అన్నారు ఆంబు దేహే అంటే సముద్ర పర్యంతము అని అక్కడ ఆమ్ అనేటువంటి ఒకసారిగా చెప్పారు అయితే మర్యాద చెప్తుంది ఇతని రాజ్యం సముద్ర పర్యంతం ఉంది కానీ సముద్రం ఇతని రాజ్యం కాదు అంటే ఒక మర్యాద చెప్పింది సముద్రం అనేది ఒక మర్యాద అయింది ఇక ఏదైతే మర్యాద చెప్తామో అది కూడా ఇందులోనే వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ఆ అనేటువంటి ఉపసర్గ జ్ఞిత్ ఆంగ్ అనేది ఇక వాక్య స్మరణ యో అగీతం వాక్యం స్మరణ ఇత్యాదు లోపల జ్ఞిత్ కానిది అని ఈ విధంగా వ్యాకరణ నియమం ఉంటుంది ఇక్కడ ఆ పాత అంటే మర్యాద అని అర్థం చేసుకోవాలి అజ్ఞాన ధ్వంసము అయ్యంత అని తెలుసుకోవాలి పాతం అంటే అజ్ఞాన ధ్వంసం మర్యాద కృత్య అంటే అజ్ఞానం ధ్వంసం అయ్యంత వరకు ఇది ఇది ఆ పాల శబ్దానికి అర్థం తస్మాది అర్వాగ్ ఆ అజ్ఞానం ధ్వంసం కాక పూర్వము యా దృష్టి ఏ దృష్టి అయితే ఉందో అజ్ఞానం ధ్వంసం కాకముందుకు ఏం దృష్టి ఉంటుంది అండి సమ్యక్ దృష్టి ఉంటుందా అసమ్యక్ దృష్టి ఉంటుందా అజ్ఞానం నష్టం కాలే ఇంకా అజ్ఞానం నష్టం అయితే సమ్యక్ దృష్టి ఉంటుంది కానీ అజ్ఞానం నష్టం కాలేదు దానికి పూర్వము అజ్ఞాన ధ్వంసానికి పూర్వము ఎటువంటి దృష్టి ఉంటది సంశయాధ్యాత్మిక చిత్తవృత్తి సంశయము విపరీత భావన అసంభావన విపరీత భావన అంటాం కదా ఈ దోషాలతో యుక్తమైనటువంటి చిత్త వృత్తి ఉంటది తస్సహ ఇత్యర్థహ అది ఆపాత దృష్టి అనబడుతుంది ఆపాత దృష్టి అనే దానికి అర్థం చెప్పి అంటే మంద ప్రజ్ఞ బుద్ధి ఇంకా యథార్థ జ్ఞానం కలగలేదు అని చెప్పాలి అజ్ఞాన ధ్వంసము అయ్యేంత వరకు చిత్తంలో సంశయము విపరీత భావన ఉంటాయి ఆ సంశయ విపరీత భావనలతో కూడినటువంటి చిత్తముతో నువ్వు విచారం చేస్తున్నావు అంటాడు శుద్ధ బ్రహ్మ జగత్ కారణము ఈశ్వరుడు కాదు అనేటువంటి నీ యొక్క ఆలోచన నీ యొక్క విచారం ఉందో ఇది సంశయాది యుక్తమైనటువంటి చిత్త వృత్తితో నువ్వు చేస్తున్నావు ఇంకా అజ్ఞానం పోలే బ్రహ్మణ సత్యాది లక్షణ నిర్గుణస్ బ్రహ్మణ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పిన ప్రకారంగా ఈ నిర్గుణ బ్రహ్మం యొక్క నిరూపణ చైతరూపణ శత్రులు చెప్పబడిందో ఆ బ్రహ్మము నాకు హేతుత జగత్ కారణత భాతి ప్రతీతి అవుతుంది నతు నదు ప్రమీయతే అయితే ఆ శుద్ధము నిర్గుణము నిరాకారము శుద్ధ బ్రహ్మమునందు జగత్ కారణత్వము అవుతుంది కానీ ఇది ప్రతీతి మాత్రమే కాని నా ప్రమీయతే అంటే ఇది యథార్థం కాదంటాడు బ్రహ్మ అంటే యథార్థ జ్ఞానం ఇది యథార్థమైనటువంటి జ్ఞానం కాదు ప్రతీతి ప్రతీతి అయినంత మాత్రాన యథార్థం ఉంటుందని ఏమైనా గ్యారంటీ ఉందా బాబా కదా చంద్రుడు మనకు ప్రదేశం మాత్రం కనపడతాడు ఎంత ఒక జానుడు ఒడల్పుతో కనపడతాడు మరి చంద్రుడు అంతే ఉన్నాడా మన వాళ్ళు పోయి కదా జానుడే ఉన్నాడా చంద్రుడు ప్రతీతి అయినంత వస్తువు అట్లే ఉంటుందని నిశ్చయించి చెప్పడానికి వీల్లేదు అదే విధంగా మనము తైత్రీ ఉపనిషత్తుల్లో చూసినట్లయితే సత్యంగానంత బ్రహ్మ అని చెప్పి ఆ బ్రహ్మమే జగత్ కారణం అని చెప్పింది దాని ద్వారా శుద్ధ బ్రహ్మే జగత్ కారణం అని నీకు భ్రాంతి అయింది ఆపాత దృష్టి చేత పూర్వపర విచారణ చేయనందు వల్ల కానీ అది భాతి నా ప్రమీయతే ప్రతీతి అయితుంది అది ప్రమాణం కాదు ప్రామాణికం కాదు యథార్థం కాదు త్ర హేతు హేతో యత సత్యత ప్రతీయతే అత అన్యోన్యాధ్యాస ఇది అత ఇత్యన్వయ ఏ హేతు వలనైతే బ్రహ్మం అనేది ప్రతీతి దాని వల్ల అన్యోన్యాద్యాస అయింది అని మనం గమనించాలి అంటాడు ఎక్కడ సత్యత ప్రతీతి అయింది అంటే జగత్తు ఎందుకు సత్యత ప్రతీతి అయితుంది కదా ఈ జగత్తులో సత్యత ప్రతీతి అవుతుంది అని అంటే ఎందువల్ల అవుతుంది అన్యోన్యధ్యాస అయింది మాయకు మరియు శుద్ధ చైతన్యానికి అన్యోన్యధ్యాస ఎంతదాత్మ అభిమానం అయింది ఆ మాయ ఉపాధి కలిగి ఈశ్వరుడు అయినాడు శుద్ధ చైతన్యానికి తాదాత్మంది అభేద్యాస అయింది తాదాత్మ అధ్యాస అభేదాధ్యాసన్న అన్యోన్య అధ్యాసాన్న ఒకటి యథ సత్యత ప్రతీయతే అత అన్యోన్యాధ్యాస ఆహా ఈ ఆకాశాది ప్రపంచంలో కూడా సత్యత్వం మనకు ప్రతీతవుతుంది ఈ సత్యత్వం ఎక్కడి నుంచి వచ్చింది దీనికి కారణమైనటువంటి ఈశ్వరుని ద్వారా వచ్చింది ఆ ఈశ్వరులలో సత్యత్వం ఎక్కడి నుంచి వచ్చింది శుద్ధం ద్వారా వచ్చింది మరి శుద్ధంలో ఉన్నటువంటి సత్యత్వము ఈశ్వరులో ఎందుకు వచ్చింది అన్ని అధ్యాస వల్ల వచ్చింది అని ఈ విధంగా మనం పూర్వపర విచారణ చేయాలి మా తీసుకుంటేనే ఈశ్వరుడు అయి ఉండవు శుద్ధ చైతన్యం సత్యత్వం వచ్చింది ఆ శుద్ధ చైతన్యం నుండి ప్రపంచంలో మనకు సత్యత్వం కనపడుతుంది ఎందుకంటే ఈ ప్రపంచం కూడా మనకు అజ్ఞానం ధ్వంసం కానంత వరకు సత్యత్వం ప్రతీతి లేదా జ్ఞానం కలిగినంత వరకు వ్యవహారిక అబాధ్యత్వము ప్రపంచంలో ఉందా లేదా ఉంది ఈ విషయాన్ని తీసుకుని సంక్షేమ సారలు శ్రీ సర్వజ్ఞప్త మునీంద్రుల వారు ఒకటవ అధ్యాయము నూట డెబ్బై ఎనిమిదవ శ్లోకం నుంచి విస్తారంగా అనేక శ్లోకాలతో ప్రతిపాదించాడు అక్కడ ఆకాశాద తావలేకా ప్రత్యగ మాత్రే సత్యన్యా తర్కాయ సత్య శబ్దస్టు త్ర ఆకాశా సత్యత తాబేకా ఆకాశాదవు సత్యత ఏక చూడు ఆకాశాదు సత్యత్వం మనకు ప్రతీతి అవుతుందా లేదా ఎదురుగా నువ్వు ఘటమే చూడు ఘట అస్థి అంటావా లేదా అస్థి అంటే సత్యమే కదా సత్ అంటే అస్తిత్వం ఉనికి ఘటం ఉంది అంటున్నావా లేదా ఇది ఉన్నది అనేది అది సత్యము అట్లే ప్రతి వస్తువును చూడండి ఆకాశం ఉన్నది వాయువు ఉన్నది తేజము ఉన్నది జలము ఉన్నది పృథివీ ఉన్నది ఈ ఉన్నది ఉన్నది ఉన్నది అనేటువంటి ఉనికి ఏదైతే ఉందో అది సత్యం ఇది తత్వజ్ఞానం కలిగేంత వరకు ఈ ఆకాశాదుల్లో సత్యత్వం అబాధితం ఉన్నది ప్రపంచం సత్యం అంటారా లేదా ద్వైతవాదులు మరి సత్యత్వం ఉన్నదా లేదా లేదా అవుతుంది ఇది వ్యవహారిక సత్యత్వం ఆకాశాదు కనపడుతుంది ఇక ప్రత్యేకం సత్యత అకాచిధన్య ఇక ప్రత్యేకత్మ ఏందు సత్యత ఇది త్రైకాలిక అబాధ్యత్వం రూప సత్యం ఏ కాలంలో కూడా బాధగాదు అటువంటి సత్యత్వం పరబ్రహ్మం నందు ఉంది ఈ రెండిటి యొక్క సంపర్కం చేతనే మనకు ఆకాశాదు ఈ సత్యత కనపడుతుంది తత్ సంపర్కాత్యత చాన ఇది అన్యోన్యాద్యాస చేత రెండింటిని కలిపి సత్యము అంటున్నాడు చేతనాన్ని జడము నందు జడమును పరస్పర అన్యోన్యాద్యాస చేసి సత్య వ్యవహారం చేస్తున్నాడు కానీ ఇది అధ్యాస వల్ల కలిగినటువంటి సత్యత భ్రాంతి ఇది వాస్తవం కాదు మరి వాస్తవం ఏదంటే శుద్ధ చైతన్యంలో ఏ సత్యత్వం ఉందో అది వాస్తవం అది ఏ విధంగా అన్యోన్యాధ్యాస అయ్యింది ఎవరెవరికి ఈశ్వరునికి శుద్ధ చైతన్యానికి ఏ విధంగా కూటస్థ చైతన్యానికి ఆభాసు జీవునికి అన్యోన్యాధ్యాస అయిందో జీవుడు ఏమంటాడు ఒక్కోసారి నేను తెలివి కలవాణి అంటాడు ఈ తెలివి అనేది వాస్తవంగా ఎక్కడ ఉంది జీవుడు అంటే అంతఃకరణ ఉపాధికుడు కదా మరి అంతఃకరణ ఉపాధిగా జీవన్ లో తెలియక్కడి ఆభాస రూపం ఉంది అర్థంలో ప్రకాశం ఉందా కానీ ప్రకాశవంతమై కనపడుతుంది ఎక్కడిద ప్రకాశము అంటే సూర్యుని యొక్క ప్రకాశాన్ని తీసుకునేది ప్రకాశవంతమై కనపడుతుంది కానీ అద్దంలో ప్రకాశము లేదు అదే విధంగా అంతఃకరణంలో చేతనం యొక్క స్ఫూర్తిని జ్ఞానాన్ని తీసుకొని ఆ చేతన జ్ఞానాన్ని ప్రతిబింబించుకున్నటువంటి ఆభాసుడు అంతకరణ విశిష్ట చైతన్యము జ్ఞాన రూపుడుగా కనపడుతున్నాడు నేను తెలికల్లోనే అని అంటున్నాడు కానీ వాస్తవంగా అంతఃకరణంలో తెలివి లేదు కానీ తెలివి ప్రతీ చెబుతుంది కానీ ఇది ప్రతీ చెబుతుంది కానీ నా ప్రమీయతే ఇది యథార్థం కాదు వాస్తవం ఏమిటి అంటే శ్వేతనం నందే ఉన్నది అట్లే ఆకాశాదుల్లో సత్యత్వము మరియు విషయాదుల్లో ఆనందత్వము ఇవన్నీ కూడా చక్కగా విస్తారంగా విచారణ చేస్తాడు సంక్షేమ శారీరకంలో సరి సర్వజ్ఞ వారు తాదాత్మ అధ్యాస వల్లనే ఈ దేహాదిక ప్రపంచం ఏర్పడైంది అంటే విశిష్ట చేతనం నుండి ఈ ప్రపంచం ఉత్పన్నమైంది శుద్ధ చేతనం నుండి కాదు అని చెప్తున్నాడు నలభై అంకం చూడండి త తస్యాం శృత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైత్తందో ఆ శృతి అందు సత్యా జగత్ కారణత్వం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి చెప్పిన నిర్గుణ బ్రదయితే ఉందో దానికి ఏదైతే జగత్ కారణత్వం చెప్పబడిందో తస్మాద్ తస్మాత్మన ఆకాశ సంబోత ఆకాశు వాయు రాషధ్యం అని ఏదైతే జగత్ కారణత్వం చెప్పబడిందో జగత్నస్ మాయాధీన చిదాభాసస్య సత్యత్వం చూడు ఈ జగత్ కారణత్వము శుద్ధ బ్రహ్మం కాదు మాయా అధీనమైనటువంటి చిదాభాసునికి ఉంది అని చెప్పాలి ఆ సత్యాది లక్షణమైనటువంటి నిర్గుణ బ్రహ్మంలో సత్యత్వం ఉన్నదో అది చిదాభాసుని అంటే ఈశ్వరుని ఎందు ఈశ్వరుడు కూడా సత్యము అని వ్యవహరింపబడతాడు సత్యకామహ సత్య సంకల్పయం తప తస్మాదే త్రహ్మనామ రూపమన్నంత జాతీయ అని చెప్పిన ప్రకారంగా శుద్ధ చైతన్యములో ఉన్నటువంటి సత్యము జ్ఞానము ఆనందము ఇవన్నీ కూడా మాయా ఉపాధి మాయా విశిష్టమైనటువంటి చైతన్యమైనటువంటి ఈశ్వరంలో ఆరోపమైన అన్వన్య చేత ఆ ఈశ్వరుడు జగత్తున్న రచన చేశాడు ఆపాత ప్రతీయమాన ఆపాతత ప్రతీయమానం అన్యోన్యాధ్యాసం అంతరేనా నా ఘటతే అయితే ఈ జగత్ కారణత్వము శుద్ధ చైతన్యంలో కలుగుతుంది అనేటువంటి ఏదైతే వ్యవహారం ఉన్నదో అది వాస్తవంగా శుద్ధ చైతన్యంలో జరగడం లేదు విశిష్ట చైతన్యంందే జరుగుతుంది కానీ శుద్ధ చైతన్యంలో జరుగుతున్నట్టుగా వ్యవహారం అవుతుంది అయితే ఈ వ్యవహారం ఏదైతే ఉందో అంటే అజ్ఞానం నివృత్తి కాలేదు కాబట్టి అజ్ఞానవశాత్ ప్రతీయమానం ప్రతీతి అవుతున్నటువంటి ఈ జగత్ కారణత్వం ఏదైతే ఉందో ఇది అన్యోన్యాధ్యాసం అంతరేనా ఘటతే అన్యోన్యాధ్యాస కాకుండా జగత్ కారణత్వము సంభవించదు శుద్ధ చైతన్యం జగత్ కారణత్వం లేదు అన్యోన్యధ్యాస అయిందంటే అప్పుడు అతడు విశిష్టుడైపోతాడు విశిష్ట చైతన్యమే జగత్ అని తెలుసుకోవాల్సి ఉంటుంది అందుకని శృతి యొక్క పూర్వపర విచారణ చేసినట్లయితే విశిష్ట చైతన్యమైనటువంటి ఈశ్వరుడే జగత్ కారణం శుద్ధ చైతన్యం కాదు అని నిర్ణయింపబడుతుంది ఏం అన్యోన్యాధ్యాస సిద్ధం ఈశ్వర బ్రహ్మణోహో ఏకత్వం పూర్వత్ర ఉదాహృతం ఘటిత పట దృష్టాంత స్మరణైన ద్రఢయతి అన్యోన్య ఇది ఈ ఈశ్వరుడు మరియు బ్రహ్మమునకు అన్యోన్యాధ్యాస చేత ఈ జగత్ చెప్పడం జరిగింది అంటే విశిష్ట చైతన్మే ఈశ్వరుడే జగత్ కారణము అని చెప్పినాం అయితే శుద్ధ చైతన్యము విశిష్ట చైతన్గా అయ్యింది మాయను అభిమానించు ఆ విశిష్ట చైతన్యం నుండి ఈ జగత్ ఉత్పన్నమైంది ఇంత కనుక చెప్పి ఆరంభములో గ్రంథాన్ని ఏ విధంగా ఆరంభించాడు ఒక శుద్ధమైనటువంటి చిత్రపటం ఉంటుంది ఆ చిత్రపటము నందు అన్నంను లేపనం చేసినట్లయితే అంటే అన్నం నుండి వెలువడినటువంటి ఏదో గంజి అంటారు కదా అన్నం యొక్క రసం ఆ దాన్ని ఆ బట్టకు లేపనం చేసినట్లయితే అది గట్టితం అయితది మొదలు దౌతం ఉండే ఆ తర్వాత ఘట్టితం అయితది ఘట్టితమైన తర్వాత ఆ బట్ట మీద లాంఛనం అంటే రేఖలు గీస్తాడు చిత్రకారుడు రేఖలు గీసిన తర్వాత రంగులు వేస్తాడు అని చిత్రపట దృష్టాంతం ఇచ్చే చిత్ర ప్రకరణాన్ని ప్రారంభించాడు కదా అది మళ్ళీ గుర్తు ఇప్పుడు అన్యోన్యధ్యాస రూ పోస అన్న తద్వద్భ్రాంతే కథ అన్యోన్యాదాస రూప అసౌ అన్నలిప్తో పటోథ అయితే శుద్ధ చైతన్యంకు అన్యోన్యాద్యాస చేత ఈశ్వరత్వం ఆపాదింపబడింది ఆ ఈశ్వరుడు అంటే స్థానంలో ఉన్నాడు ఇప్పుడు దృష్టాంతంలో శుద్ధ పటస్థానం కాదు శుద్ధ పటస్థానంలో శుద్ధ చైతన్యం ఉంది నిరుపాధిక చైతన్యం నిర్గుణ చైతన్యం ఉంది ఆ నిర్గుణ చైతన్యమే మాయను అభిమానించే అన్యోన్యాద్యాస చేత ఈశ్వరత్వాన్ని పొందినాడు ఆ ఈశ్వర స్థానియంలో మనం ఇక్కడ పట దృష్టాంతంలో ఏమని తెలుసుకోవాలి ఘట్టిత స్థానం అని తెలుసుకోవాలి ఘట్టితము అంటే అన్న లిప్తమైనప్పుడు ఆ పటం ఏమైంది గట్టిగా అవుతుంది ఆ గట్టిత స్థానంలో ఈశ్వరుడిని తీసుకోవాలి ఈశ్వరుడు ఏమంటే మాయా అనేటువంటి ఉపాధితో యుక్తుడైనాడు ఏ విధంగా శుద్ధమైనటువంటి వస్త్రము అన్నలిప్తమైనప్పుడు అది గట్టిగా అయింది అంటే అన్నము అనేటువంటి ఉపాధితో శుద్ధ వస్త్రము యుక్తమైనప్పుడు కలిసినప్పుడు అది ఘటితమైంది అట్లా శుద్ధ చైతన్యము మాయతో కలిసినప్పుడు మాయా విశిష్టమైనప్పుడు ఈశ్వరుడు అనపడ్డాడు అది పటదృష్టాంతంలో ఘటిత అనేటువంటి అవస్థకు ఈశ్వరుని తెలుసుకోవాలి మనం తద్వద్ భ్రాంతియ ఏకతం గత ఏ విధంగా అన్నము మరియు వస్త్రము రెండు ఏకమైనప్పుడు అది ఘటితమైందో అట్లా శుద్ధ చైతన్యము మాయ రెండు భ్రాంతి చేత తమ అభిమానాన్ని పొందినప్పుడు తాదా మధ్యాస చేత ఈశ్వరత్వాన్ని పొందినాడు శుద్ధ చైతన్యం అని ఇప్పుడు ఆ పటదృష్టాంతాన్ని తీసుకుని మళ్ళీ అన్వయం చేస్తున్నాడు ఎందుకంటే ఎక్కడో ఉపక్రమం చేసి ఎక్కడో వెళ్ళిపోతున్నాడు గ్రంథకర్త ఆ అగాధ జలంలో ఎక్కడో పోతున్నాడు ఓ గమ్యం లేకుండా అన్నట్లుగా భ్రాంతి కలగకూడదు శ్రోతా పురుషునికి ముమక్షోపు ఇంకా విషయాన్ని విడిచి పెళ్లడం లేదు శుద్ధమైనటువంటి వస్త్రం నుంచి గట్టిత స్థానానికి ఏ విధంగా వచ్చిందో వస్త్రము ఆ విధంగా శుద్ధ చైతన్యము ఈశ్వరత్వాన్ని పొందినటువంటి ప్రక్రియ ఇంత దగ్గర తీసుకొచ్చాడు ఇప్పుడు ఆ గట్టిత స్థానియమైనటువంటి ఈశ్వరం నుండి ఇప్పుడు మళ్ళీ జగత్తు ఉత్పన్నమైతుంది సూక్ష్మ సృష్టి స్థూల సృష్టి సూక్ష్మ సృష్టి ఇది లంచితం అంటారు అంటే రేఖలు గీయడం వలే ఆ రేఖలను ఎట్లా గీస్తాడు తాను గీయదరుచుకున్నటువంటి ఏ చిత్రాలు అయితే ఉన్నాయో వాటి ఆకారంలోనే రేఖలు గీస్తాడు అంటే ఒక ఆకారం అస్పష్టంగా మనకు కనపడుతుంది కానీ రంగులు వేయలేదు అట్లా సూక్ష్మ సృష్టి లాంఛితము అని తెలుసుకోవాలి ఇక రంగులు వేయబడినటువంటి చిత్ర రంజితము అని తెలుసుకోవాలి అంటే స్థూల సృష్టి అని తెలుసుకోవాలి ఈ ప్రకారంగా మనకు ఆ దృష్టాంతాన్ని దృష్టాంతంలో చెబోతున్నాడు గ్రంథకార్త అది తర్వాత తెలుసుకున్నాం హరి ఓం తచ్చం సహనా సహనో భునత్ సహ వీర్యం కరవాహై తేజస్వినధీతమస్తు మావిద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి